మధ్యలో దీపపు వెలుగు ఎందుకండి అదేంటంటే నా దారి నా కనపడాలంటే నా దీపం నాకు ఉండాల్సిందే అన్నాడు అంట ఇప్పుడు ఆయన ఏమన్నా భ్రాంతి సహితుడా భ్రాంతి రహితుడా కాబట్టి శాస్త్రజ్ఞానం అనే దీపపు వెలుగును ఎప్పుడు వదిలేయాలో తెలిసిన ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత చాలామంది అంటే శంకర భగవద్పాదులు ఒక్కరే బోధించారండి ఇంకెవరు బోధించలేదా ఇంకెవరు బ్రహ్మనిష్ఠులు కాదా ఇంకెవరు భారతదేశంలో ఎవరు అంతటి ఆచార్యులు లేరా ఎవరు చెప్పలేదా రామానుజాచార్యులు మధురాచార్యులు గజానన్ మహారాజు గారు పంచసద్గురువులు ఇలా చెప్తూ పోతే భారతదేశం నిండా మహానుభావులే ఉన్నారు మానవ లోక కళ్యాణానికి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆ దీప కలికయ్యి జ్ఞాన ప్రబోధ ఎంతో మంది ఉన్నారు పరమహంస యోగానంద వివేకానంద విశేషంగా విదేశాల్లో పర్యటించి వాళ్ళందరికీ తెలియజెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఏమిటి వీళ్ళు చేసిన పని కేవలం శాస్త్రజ్ఞానమే చెప్పారా వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని శాస్త్రంగా చెప్పారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దృష్టితో చూడాలి వాళ్ళు కేవలం పుస్తకాలను చేతిలో పట్టుకుని పుస్తకాలని అనుమతించి చెప్పలేదు ఇప్పుడు జీసస్ ప్రభువుని అనేక మంది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా దరిదాపు ఆరు కోట్ల మంది క్రిస్టియానిటీలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తూ ఉంటారు ఇప్పుడు జీసెస్ గారు ఏ పుస్తకం చదివి చెప్పాడు ఆయనేం పుస్తకం చదివి చెప్పలేదు ఆయన స్వానుభవాన్ని పది వాక్యాలు చెప్పాడు ఆయనేం విస్తారంగా బోధించలేదు ఉపనిషత్తులంతకంటే వ్యాఖ్యానం తెలియదు ప్రస్థానత్రయాన్ని అంతకంటే వ్యాఖ్యానం తెలియదు బ్రహ్మసూత్ర భాష అసలే చేయలేదు అండ్ కేవలం సదాచారాన్ని ఆత్మానుసార జీవితాన్ని చక్కగా జీవించి చెప్పాడు సులభంగా అర్థమయ్యేది చెప్పాడు ఎవరికి చెప్పాడు కేవలము ఘనిష్టమైన తామసిక భావాలు కలిగి ఉండి రాక్షసుల జీవించేటటువంటి జీవన విధానం కలిగినటువంటి పంచ మకారములతో సప్త యసనాలతో మునిగిపోయినటువంటి వాళ్ళ జీవనం ఎక్కడైతే ఉందో అక్కడ పుట్టాడు అయితే వాళ్ళకి సదాచారం గురించి ఆత్మానుసార జీవితం గురించి ప్రబోధించాడు ఆయన తన చివరి వాక్యాలు ఏం చెప్పాడు ఐఎమ్ ది మెసేంజర్ ఆఫ్ ది గాడ్ దైవ ప్రతినిధిని ఐఎమ్ ది సన్ ఆఫ్ ది గాడ్ నేను భగవంతుని కుమారుడను దైవ కుమారుడను ఐఎమ్ గాడ్ నేను దైవాన్ని నాయన మా నీవు ఆత్మానుసార జీవితం జీవిస్తే నాలాగా ఈ మూడు నిర్ణయాలను పొందవచ్చు అని చెప్పారు అంటే మనం కూడా ఇప్పుడు మొదట్లో ఎలా ఉన్నాము సాధకుడు గురువు చేతిలోను ఈశ్వరుడు చేతిలోను పనిముట్టుగా శరణాగతుడై జీవిస్తాడు అప్పుడు ఎలా ఉన్నాడు ఈశ్వర ప్రతినిధిగా ఉన్నాడు గురువు ప్రతినిధిగా ఉన్నాడు పనిముట్టుగా ఉన్నాడు రెండో మెట్టు ఎదిగాడు బ్రహ్మనిష్ట వచ్చింది వస్తే అప్పుడు ఏమయ్యాడు దైవ కుమారుడు ఈశ్వర కుమారుడు ఆత్మనిష్ట కలిగింది బ్రహ్మనిష్ట కలిగింది అప్పుడేమయ్యాడు అప్పుడు అప్పుడు కూడా శరణాగతి చేస్తూనే ఉన్నాడు అప్పుడు కూడా ఈశ్వరాశ్రయంలోనే ఉన్నాడు అప్పుడు కూడా పరమాత్మ ఆశ్రయంలోనే ఉన్నాడు దైవ కుమారుడుగా ఉన్నాడు మూడవ మెట్టు నేను నేనైనా నేను జీవన్ముక్తుడైపోయాడు అయామాత్మ బ్రహ్మ అనే నిర్ణయం పొందేశాడు పరబ్రహ్మ నిర్ణయం దాకా వచ్చేసాడుగా ఇప్పుడు నాకు దైవానికి భేదం లేదు ఐమ్ గాడ్ అన్న నిర్ణయం దాకా వచ్చాడు సరిపోతుందా అన్నారు అచల సిద్ధాంతం చాలా ఎందుకని ప్రతి ఉంది ఐ i am messenger of the god i am son of god i am god i am god annapudu kuda ay migili poyenu nenu migili poyenu nenu brahmamu nayitini ide vakya ni sanskritam lo pattukundamalla ayamatma brahma nenu brahmamu nayunnanu nenanna nirnayam neeku nelakala chendi unte inda kadhi shlokam lo cheppamaa leda స్తి నాస్తి గోవేద నిర్ణయో నాస్తి సర్వదా మరి కైవల్యానికి ఎలా సరిపోతుందా మోక్షానికి ఎలా సరిపోతుందా మోక్ష సన్యాసానికి ఎలా సరిపోతుందా మోక్షానికే సరిపోతే మోక్ష సన్యాసానికి ఎలా సరిపోతుంది అని తిరిగి ప్రశ్నిస్తాడు గురువు కాబట్టి శిష్యుని యొక్క అనుభవ స్థితిని బట్టి అధిగమింపజేసేటటువంటి పద్ధతి కదా అహాన్ని రద్దు చేసే పద్ధతిగా గురువు సూచిస్తాడు గురువు ప్రశ్నిస్తాడు గురువు విడిపిస్తాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆయన ప్రతి కదలిక ప్రతి మాట ప్రతి చేత కను చివరి నుంచైనా సరే శిష్యుని యొక్క స్థితిని గుర్తుపట్టగలుగుతాడు అర్ధ నిమిళిత నేత్రుడై ధ్యాన స్థితిలో మునిగి ఉన్నప్పటికీ అత్యంత వ్యవహారశీలి అయి హాస లీలా విలాసాదులలో ఉన్నప్పటికీ